ఎంత ప్రతాపయ్యి నిది ఎంచిచూచితే వింతలేలా నిన్ను సేవించుటింటే కాక ముప్పిరి నీ సంకల్పము ముంచి బ్రహ్మేంద్రాదులైన తప్పించలేరు మరి దాటలేరు ఎప్పుడైనా దైత్యులపై ఎత్తిన నీచే చక్రము ఇప్పలేరు నీ మహిమ తెలియాలేరు ఎంత ప్రతాపయ్యి నిది చూచితే వింతలేల నిన్ను సేవించుటింతే కాక ఆముక నీవు మన్నించేనంటే ననాది కర్మాలు ఏమిటా మానుపలేవు ఇప్పించాలేవు నేమించక లోకాలపై నీవు పరాకై ఉండితే ప్రేమం వేడరేచలేవు వెనగాలేవు ఎంత ప్రతాపయ్యి నిధి ఎంచిచూచితే వింతలేలా నిన్ను కాక చేరి నీవు మమ్మేలితే చేసిన అపరాధాలు మారుకొనలేవు మరి మలయాలేవు గారవాన అలమేల్ మంగపతి శ్రీవెంకటేశా ఈ రీతి నీవే కాక ఇతరులు లేరు ఎంత ప్రతాపయీ నిది ఎంచిచూచితే వింతలేలా నిన్ను సేవించుటింతే కాకా